ఇప్పుడు ద్వైతం దగ్గర అక్కడే సమస్య వస్తుంది ద్వైతంలో జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని అక్కడ ఆగరు ఇట్ డెంట్ స్టాప్ దే ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఫర్దర్ విష్ణువు వేరు లక్ష్మీదేవి వేరు ఆయన మొగా ఆవిడ ఆడావిడ ఇద్దరు ఒకటేళ్ళ అంటారు వేరు వేరు తర్వాత విష్ణువు వేరు జయ వేరు ఈ జయ విజయలు గేటు కాపులాదారులు వీళ్ళునూ ఒకటైపోతారా వేరు వేరు విష్ణు వేరు సుపర్ణుడు వేరు సుపర్ణుడు అంటే వెహికల్ ఆయన ఆయన ఇటువంటి మోసుకుపోయేవాడు ఆయనను మాస్టరును కారు డ్రైవర్ ఒకటైపోతారా ఇలా మొదలు పెడతారు వాడు మీరు మీరు ఏమైతే కూర్చున్నారు అంటే అది జిడ్డు పట్టిందంటే ఇంకా వలం ఉంది ఇంకా ఈ జీవితానికి జిడ్డు వద ఉండదు వాడు ఇలా లెక్కలేసుకుంటూ కూర్చుంటాడు ఇలాగే లెక్కలేస్తాడు అంతటికీ ప్రతిదానికి లెక్కలేస్తాడు ప్రహ్లాదుడు అంటాడు ప్రహ్లాదుడికి ముక్తి వచ్చి ఈశ్వరులో కలిసిపోయాడంటే ఎవడు ఈశ్వరుల్లో కలవడు ఈశ్వరుడు ఈశ్వరుడే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడే ప్రహ్లాదుడు అక్కడ ఉంటాడు అని అక్కడ మా గురువు గారు ప్రహ్లాదుని అవతారం అంటాడు అలా మొదలు పెడతాడు అవతారం అంటారు మరి ప్రహ్లాదుని అవతారం ఏదైతే మరి బలిచక్రవర్తి అవతారం ఎవరు అంటే ఆ ఆయన ఉన్నాడు చూడండి ఆ ఫలానా వారు ఒక ఆయన ఉన్నారు ఆయన బలిచారు అని ఇవన్నీ సెటిల్ చేసి పెడతారు ఇలాంటి వేషాలు ఏం పలికి రావు ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు కుత ఎందువల్ల తద్ధర్మోపదేశర్మోపదేశము వలన అంటే అంటే తస్య పరమేశ్వరస్య ధర్మా ఇహోపదిష్ట ఎందువలన అనగా తస్య పరమేశ్వరస్య ఆ నిత్య సిద్ధ పరమేశ్వరుని యొక్క ధర్మములు ఇహ ఈ ఆదిత్య పురుషుని ఎందు ఈ అక్షి పురుషుని ఎందు కూడా ఉపదేశించబడ్డాయి ఆ ధర్మాలు చూసి జీవుడంటావా ఈశ్వరుడు అంటావా నువ్వే చెప్పు మరి మేము లేవనెత్తిన సందేహాలు ఉన్నాయి వాటి మాట ఏమిటి అవన్నీ వస్తాయి హిందు సిద్ధాంతైన ఉపక్రమ హిందూ సిద్ధాంతం చెప్పేసి తర్వాత ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు ఏమిటి తద్ధర్మాలు ఎలాగో చెప్తున్నారు చూడండి తది ఎట్లనగా అనర్థం తస్యోది నామ్రావ్యాషస్ నామ స ఏషర్వేభ్య పాభ్య ఉదిత సర్వ పాపగమేనా నిర్వక్తి సో తస్య ఉదితి నామ అని అని చెప్పి ఆ పరమేశ్వర ఆ ఆదిత్య పురుషులకు నేమ్ పేరేమిటి ఉతూ ఎందుకని ఉతని పేరు వచ్చింది సకల పాపల నుండి అతీతుడైనడు కాబట్టి ఉతూ అని ఒక పేరు పెట్టి ఆ పేరుకి నిర్వచనాన్ని కూడా చెప్పింది సకల పాపమల నుండి అతీతుడైనస అందువల్లనే ఉత అని నిర్వచనం పేరు పెట్టి నిర్వచనం చెప్తారు దేవుడికి ఎందుకంటే దేవుడికి అస్వతగా పేరేమీ ఉండదు ఆ దేవుడి యొక్క ఒకనొక గుణాన్ని బట్టే పేరు తదేవకృత నిర్వచనం నామ అక్షిపురుషస్యాపి అతి దిశతి ఎన్నామ తన్ నామ ఆ విధంగా ఆదిత్య పురుషునికి ఒక నామాన్ని నిర్వచనం చేసి అదే నామాన్ని మళ్ళీ అక్షిపురుషుడికి కూడా అతిదేశం చేస్తో ఎన్నామ తన్నామ ఆదిత్యుడు ఎటువంటి పేరు గలవాడో ఈ అక్షిపురుషుడు కూడా అటువంటి పేరు గలవాడే అదే పేరు అని అతిదేశం కూడా చేశారు సర్వపాత్మాపదమ పరమాత్మన ఏవ శ్రూయతే య ఆత్మ అపహత పాప్మా ఇత్యాద మళ్ళీ భూమ విద్యలో య ఆత్మా అపహత పాప్మా అని ఏడో అధ్యాయంలో చెప్పారు ఎనిమిదో అధ్యాయం భూమ విద్య కాదు సో ఏడో ఖండ అంటే దహర విద్యలో చెప్పారు ఏ ఆత్మ కలదో ఆ పరమాత్మ ఇక్కడ ఉన్న పరమాత్మ అపహత పాప్మా పుణ్యపాపములకు అతీతమైనది అని చెప్పాలి ఆదిత్య పురుషుడు పుణ్యపాపములకు అతీతుడు అక్షిపురుషుడు పుణ్యపాపములకు అతీతుడు నిత్యసిద్ధ పరమేశ్వరుడు కూడా పుణ్యపాపములకు అతీతుడు అంటే పుణ్యపాపములకు అతీతుడై అందుట పరమేశ్వరుని యొక్క ధర్మం అది జీవుడికి ఆ ధర్మం ఉండదు జీవుడు పుణ్యం వస్తే స్వర్గానికి పోతాడు పాపం వస్తే నరకానికి పోతాడు ఈ రెండు ఈక్వల్ అయిపోతే మళ్ళీ భూలో కానుకొస్తాడు కర్మ చేస్తాడు ఇది జీవుడి లక్షణం అంచేతనే మా గురువు గారు దేహత్యాగం చేశారో అప్పుడప్పుడు కళ్ళలో కనపడుతూ ఉంటారు అంటారు వీళ్ళు అంటే ఆయనకి ఆయన మోక్షం వచ్చిందా లేదా ఆయనకి ఆయనకి జ్ఞానం ఉందా లేదా అయ్యో ఆయనకి జ్ఞానం లేకుండా ఉందా మోక్షం వచ్చిందా వచ్చింది మరి అయితే మళ్ళీ కళ్ళ కనుక్క మళ్ళీ అదే వేషం వేసుకుని వచ్చారు అంటే అదే రూపంలో ఉన్నాడంటే అంగీకారం కాదు కళలో కనపడడం ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ వీడు భావన చేస్తాడు కాబట్టి వీడు కళలో కనపడడం కాబట్టి అపహత పాపత్వము అంటే మళ్ళీ ఒక జీవరూపం ఉండదు ఇంకా ఈశ్వరుల్లో విలీనం అయిపోతుంది ఇంకా అది ఆ విధంగా ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అపహత పాప్మ అని వర్ణించబడ్డాడు కాబట్టి పరమేశ్వరుడే కావాలి తా చాక్షుషే పురుషే ఇంక ఇప్పుడు చాక్షుష పురుషుడు దగ్గర కదండి అంటే కంటి ఎందు పురుషుడు ఉన్నాడు కదా ఆ పురుషుడు గురించి ఏం చెప్పారంటే ఇక్కడ అపహత పాత్మా అని చెప్పలేదు కంటి అక్కడ చెప్పారు ఆదిత్య పురుషుడి దగ్గర చెప్పినట్టు ఉన్నారు అపహత పాత్మా అని పురుషుడి దగ్గర ఇంకో రకంగా చెప్పారు అదేమిటి చెప్తున్నారు శైవ రక్జు తద్ బ్రహ్మా ఇది నిర్ధారయతి అలా చెప్పారు ఈ అక్షిపురుషుడు ఉన్నాడే ఆ పురుషుడే ఋగ్వేదము ఆ పురుషుడే సామవేదము ఆ పురుషుడే ఉక్తము అంటే ఉద్గీఠము ఓంకారము ఆ పురుషుడే యజుర్మంత్రములు స్వాహ వషటి ఇత్యాది మంత్రములు ఆపురుషుడే బ్రహ్మ మూడు వేదములు ఆ పురుషుడే అని చెప్పారు ఇప్పుడు వేదస్వరూపుడై ఉండుట ఉత్కృష్ట జీవుని లక్షణమా పరమేశ్వరుని లక్షణమా పరమేశ్వరుని లక్షణం అది తద్ధర్మోపదేశము అంటే అది అదే ఆయన అంటారు సామేశ్వరస్ ఉపపద్యతే సర్వకారణ సర్వాత్మకత్వోపత్తే ఈ వర్ణన అంటే రుద్రూపుడు యజుర్రూపుడు సామరూపుడు మూడు వేదములు ఆయన రూపమే అనే వర్ణన అది ఈశ్వరుడికి మాత్రమే చెల్లుతుంది ఎందుకంటే ఈశ్వరుడే సర్వకారణుడు సర్వంలో రుద్యోగిస్తాను వేదాలు కూడా ఇంక్లూడెడ్ సర్వరూపంగా ఉన్నది ఈశ్వరుడే సర్వకారణుడై సర్వరూపము ఉపాదాన కారణం సర్వమునకు ఉపాదానమే ఈశ్వరుడు ద మెటీరియల్ ఔట్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఈజ్ ఈశ్వర అండ్ హెన్స్ ఈశ్వర ఈజ్ ప్రజెంట్ యాజ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆ సర్వాత్మము సర్వాత్మత్వము సర్వవేద రూపుడై ఉండుట అది పరమేశ్వరుని యొక్క ధర్మం అది అదేదో ఒక ఉత్కృష్ట జీవుడు ధర్మం కాదు ఉత్కృష్ట జీవుడు మహా చదువుతే ఓ వేదం చదువుంటాడు సర్వవేదముల స్వరూపుడై ఉండు ఈశ్వరుడే కాబట్టి అక్షిపురుషుడు కూడా పరమేశ్వరుడే పృథివ్యాగ్ పృథివ్యమకే చ అధిదైవతం రుక్సా వాక్ ప్రాణాద్యాత్మకే చధ్యాత్మం అనుక్రమ్యాస్ ఇదిదైవతం ఇంకా అప్పుడే అయిపోలేదు ఇంకా ఏమని వర్ణించారంటే చూడండి అధిదైవతంలో ఇలా వర్ణించారు రుక్సాములు ఉన్నాయి ఈ పృథివియే రుక్ అగ్నియే సా అని చెప్పారు అధిదైవతము ఇయ్యమే వర్రుక్ అగ్ని సామ అని అది అధిదైవతంలో చెప్పారు అధ్యాత్మంలో ఏమని చెప్పారో తెలుసిన వాగే వర్రుక్ ప్రాణ సామ అని చెప్పారు రుక్సాములు అధిదైవతంలో చెప్పారు అధ్యాత్మంలో చెప్పారు చెప్పి ఇంకా ఏమన్నారో తెలుసిన ఆదిత్య పురుషునికి ఈ రుక్సామలే గేష్ణలు అని చెప్పారు గేష్ణలు అంటే పర్వలు కణుపులు అంటే ఆదిత్య పురుషునికి రుగ్రూపమైన ఒక పార్ట్ సామరూపమైన అగ్ని ఇంకో పార్ట్ అక్షిపురుషుడికి రుగ్రూపమైన వాయువు అక్షిపురుషుల్లో ఒక అంగము సామరూపమైనటువంటి ప్రాణము అక్షిపురుషుల్లో ఇంకో అంగము అని అలాగా ఈ అక్ష పురుషుణ్ణి ఆదిత్య పురుషుణ్ణి వృక్షాములు అంటే ఋగ్వేద సామవేదములు గేష్ణలుగా గల పురుషునిగా వర్ణించారు దీని అభిప్రాయం ఏంటంటే ఈ వర్ణన నిత్యసిద్ధ పరమేశ్వరుడికి తప్ప ఒక ఉత్కృష్ట జీవుడికి వర్ణించ వర్ణన కాది అని చెప్పాలి అంచేతనే ఈ ఉపాసన చేసేవాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉపాసన చేయాలి నేను అనేక సందర్భాల్లో పాయింట్అవుట్ చేస్తూ వచ్చాను ఇలాంటివి దయించి తీసుకొచ్చే పాయింట్అవుట్ చేయటం మీరు మీరు గ్రహ బలం తక్కువ అనిపించింది అనుకోండి ఏ గ్రహాన్ని పూజిస్తారు గురుగ్రహాన్ని మీరు పూజించదలుచుకుంటే గురురూపంగా ఆ శ్రీకృష్ణుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని చేయాలి తప్ప పరమేశ్వరుడు వేరు గురువు వేరు ఆ పరమేశ్వరుడు తండ్రి తర్వాత చూద్దాం ఆయనకు అర్జెంట్ లేదు ఇప్పుడు గురువు చూడాలి అందుకోసం ఈయన్ని పూజిస్తున్నాను అనే భేద బుద్ధి వద్దు మీరు హనుమంతుడిని పూజ చేయాలనుకుంటే గో హెడ్ అండ్ డూ ఇట్ హనుమంతుని రూపంగా నేను ఈశ్వరుని ఆరాధిస్తున్నాను ఏ యథామాంత్రపద్యంటే తాము సదైవ భజా ఈశ్వరుడు వేరు హనుమంతుడు వేరు ఈశ్వరుడు యొక్క వెహికల్ హనుమంతుడు ప్రస్తుతానికి నాకు వెహికల్ తోటే పని తప్ప ఈశ్వరుడితోటి పని లేదు కాబట్టి వెహికల్ని పూజిస్తున్నాను అని అలాగే ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలు చేసుకుని మీరు పూజించటం ఆ ముక్కలు చేయమని ప్రోత్సాహం చేసింది ఎవరు మనలో ఉండే కామన్లే అటువంటి ప్రోత్సాహం చేస్తారు లోకంలో ఉండే ఈ ఉపాసకులు వీళ్ళు ఉన్నది సరే వాళ్ళకేమీ తెలియదు మేశ్వరం వాళ్ళు లేదు నవ్వుని తెలియదు మీరు వాళ్ళని ఫాలో అయితే అంధే నైవనీయమానా యథాంధా అవుతుంది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి చిన్న చిన్నలేవో ఎక్కడ అక్కడ పట్టుకుంటారు అదేదో చిన్నప్పుడు చేస్తారు చిన్నప్పుడు ఉపాసన చేయని వాడు ఎవడు ప్రతివాదం చేశారు ఆ చేసిన ఉపాసనకి చెలవలు పొలవులు కట్టిన ఒక పెద్ద బిల్డింగ్ కట్టిన వాడు ఒకడు ఉంటాడు ఇంకొకడు కాముగా కూర్చుంటాడు అంతే తేడా అది తెలియదు పాపం తెలియనివాడు గురుస్థానాన్ని ఆక్రమించకూడదు మరి ఏకాదశి స్కంధంలో కలియుగ ధర్మాలు వర్ణిస్తూ తెలియనివాడు వ్యాసపీఠం మీద కూర్చుంటాడు అని వర్ణించాడు అది కలియుగ ధర్మం కన్నా చెప్పారు ఏం చెప్తాం వెరీ ఫీ ఫోన్ అండి ఇట్స్ ఒక లోకం అలాగే ఉంటుంది కాబట్టి మనం మనలో మనలో ఒక మార్పు తెచ్చుకోవాలి మీరు చంద్రుడికి దండం పెడుతున్నారనుకోండి చంద్రుని ఎందు ఈశ్వరునికి దండం పెడుతున్నారు సూర్యుడికి దండం పెడితే సూర్యుని ఎందు ఈశ్వరుడికి దండం పెడుతున్నారు ఈ ఈ పాయింట్ బాగా పూజ స్వామికి కూడా బాగా పాయింట్ అవుట్ చేశారు ఒకళ్ళు అన్నారు ఫారోస్ సూర్యుడిని ఉపాసన చేశారు వైదికులు కూడా సూర్యోపాసన చేసేవారు సో దే హ్యావ్ ఏ కామన్ పాయింట్ అంటే ఆయన నో యూ ఓన్ నో యూ కిప్ పాయింట్ యు ఆర్ రాంగ్ ఫారోసు చాలా కోపంగా కోపం అంటే అదే ఫోర్స్గా చెప్పారు ఫారోసు సూర్యోపాసన చేశారంటే దేహం వర్షిప్పుడు సన్ ఇన్ ఐసోలేషన్ సన్ సపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ సన్ ఓన్లీ అలా వర్షించారు అలా వర్షిప్ చేశారు వైద్య ఋషులు అలా కాదు నీకు తెలీదు నువ్వు గాయత్రి మంత్రం చూడు ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఒక ఆల్టర్ సూర్య మండలంలో ఉన్నాడు అక్కడే కాదు కంటి ఎందు కూడా ఉన్నాడు ఆ పరమేశ్వరుడే అలా వీళ్ళ వర్షపు వాళ్ళ వర్షపు ఫండమెంటల్లీ డిఫరెంట్ యూ డోంట్ కంపేర్ లైక్ దట్ అండ్ ఆయన గట్టిగా హీ కరెక్ట్ దట్ ఈస్ ది పాయింట్ ఇంతకీ మనం ఫ్యారోస్లా ఉన్నామా లేకపోతే పూజ్య స్వామిజీ చెప్పినట్టుగా చేస్తున్నామా అవకాశంలో చూసుకోవాలి మనం అలా ఫారోస్ చేసినట్టుగా చేయడం కాదు ఫారోస్ వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు ఈజిప్టాలజీలో చెప్పేదాన్ని బట్టి అన్నమాట దే ఆర్ సన్ వర్షిపర్స్ వీఆర్ నాట్ సన్ వర్షిపర్స్ ది ఆర్ ఈశ్వరా వర్షిపర్స్ కానీ సమాజం ఎలా తయారైంది ఈశ్వరా వర్షిపర్స్ ఎవరో కనపడతారు శని వర్షిపరు పూజా వర్షిపరు కేతు వర్షిపరు హనుమాన్ వర్షిపరు అయ్యప్ప వర్షిపరువు కనపడతారు తప్ప ఈశ్వర వర్షిపరు నీకు ఎలా ఉందంటే భారతదేశం ఇండియా ఇన్ ఇండియా వేర్ఆర్ నో ఇండియన్స్ అను వయస్సే ఉంది ఇన్ ఇండియా మరి ఎవరు ఉన్నారని ఇండియాలో ఉంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అదర్బీసీ ఈబీసీ ఆర్బీసీ వీళ్ళందరూ ఉన్నారు తప్ప క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ మద్రాసీస్ పంజాబీస్ వీళ్ళందరూ ఉన్నారు తప్ప ఇండియన్స్ లేరు వేరార్ నో ఇండియన్స్ ఇన్ ఇండియా మన హిందూ ధర్మం కూడా అలాగే ఉంది హిందూ ధర్మాన్ని బట్టి ఇండియా ఉంటుంది మీకు ఒక్కటే లెక్క ఇండియా విఘటితం అవడానికి కారణం ఏంటంటే హిందూ ధర్మంలో ద్వైతవాదము బాగా ప్రవేశించి ఆ ద్వైతం మిస్ అయింది కాబట్టి ఇండియా విఘటితమవుతుంది వెరీ సెక్యూలర్ సిచ్యువేషన్ కాబట్టి మనం ఏ రూపంగా ఆరాధించినా ఒకే ఈశ్వరం నారాధిస్తున్నా ఏరం మీరు ఏ రూపంగా ఆరాధించినా సరే ఎందుకండి పంచాయతను పూర్తి చేస్తారు మేము శంకరాచార్యుల అనుయాయులమని బలబుద్ధి చెప్పి అండబుద్ధి గట్టిగా పెట్టి పంచాయతను పూర్తి చేస్తా ఇది వేరు అది వేరన్నట్టుగా చేస్తారు యాజ్ డో దే ఆర్ సెపరేట్ అన్నట్టుగా చేస్తారు ఇదంతా శంకరాచార్యనే పెట్టారు ఎక్కడ పెట్టారు ఐ డోంట్ సీ లైక్ దాట్ ఐ డోంట్ సీ శంకరమఠాల్లో ఎవరో పెట్టుకుండొచ్చు లేదా ఒరిజినల్గా శంకరాచార్య పెట్టి మరి అలాగే ఏం పెట్టారు మరి భాష్యాల్లో ఎక్కడా కనపడింది అలాగా బహుశా పెట్టుకుంటారు ఆ స్పిరిట్ వీళ్ళు మర్చిపోయి ఆ లెటర్ పట్టుకుని నడిపించుకొస్తున్నారు ఇది అంబిక వేరు గణపతి వేరు ఇది వేరు అది వేరు అదే ఏది వేరు కాదు నువ్వు ఐదింటికి పూజ చేసినా ఐదింటి రూపంగా ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు అని ఏకత్వంలోకి వెళ్ళాలని ఇష్టం ఆ ఏకత్వం స్పిరిట్ లేకపోతే ఈ అనేకత్వము అది ఒక విషం పాయిజం వంటిది తధ్యాత్మీ యాష్య గేష్ణేష్ణ సర్వాత్మన ఉపపద్యతే కాబట్టి అధ్యాత్మపురుషుడు కూడా ఆయనకి ఏమి గేష్మలో అంటే రుక్సామలు అవే ఈయనికి గేష్ణలు ఎక్కడున్న ఆధ్యాత్మ పురుషుడికి కూడా గేష్ణలవే అంటే రుక్సామస్వరూపుడైన నిక్షసిద్ధ పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు వాడే అక్షయంలో ప్రకాశిస్తున్నాడు వాడిని ఉపాసన చేస్తున్నాం తప్ప ఎవరో ప్రశారు అంత జీవుల్ని ఏమిటి ఉపాసన చేసి అలాగా ఇప్పుడు గురుమంత్రం అంటారు గురుమంత్రం అంటే దేవుడు మంత్రమా గురువు మంత్రమా ఎవడ మంత్రం అది వెర్ ఈజ్ యువర్ ఫోకస్ ఫోకస్ ఎక్కడుందొచ్చి పెట్టుకోవాలి కదా అంటే గురుమంత్రాన్ని ప్రమోట్ చేస్తారు గురుమంత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసో తెలుగుకో తమని తాము ప్రమోట్ చేస్తున్నారు గురుమంత్రం కాదా గురువు అంటే ఈశ్వరుడు అయితే పర్వాలేదు కొంచెం ఇలాంటివి చాలా సటిల్ గా ఉంటాయి తచ్చ సర్వాత్మే తమ వీణాయత్ ధన సమయికేష్ గానూ అీయమాన దర్శయతి అయంతమన్నది వీడు లౌకిక గానమే లౌకిక గానమే లౌకిక గానం చేస్తున్నారు లౌకిక గానం అంటే ఒక లోకంలో ఉండే ఓ మనిషిని పట్టుకుని పొగుడుతో గానం చేస్తారు కవితలు కూడా అలా అల్లుతూ ఉంటారు ఆ లౌకిక గానంలో కూడా సూటే వండుతోంది వాడు ఏదో లోక లోకల్గా లౌకి అంటే లోకల్ లోకల్గా ఉండే ఒక కిగునో ఒక మహాత్మునో గానం చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంగా వాళ్ళు అందరూ కూడా ఆ అంత్యసిద్ధ పరమేశ్వరుణ్ణి దానం చేసుకున్నారు ఇప్పుడు శంకరాచార్యం భజే అని ఒక గానం ఉన్నది అది మొదలుగా సంగీత విద్వాంసులు ఆ శంకరాచార్యులు అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాడతారు దాన్ని మిగతాపులు ఏదో నగుమోము ఇలాంటివి పడతారు ఆ శంకరాచార్య కూడా వాడతారు దీన్ని లేకపోతే ఓ వైష్ణవాచార్యులు ఎదురుకుండా శంకరాచార్యం భజే అని పాత్ర ఏ ఏ ఎండ కామునా తీరే యమునాదహ గంగా తీరే గంగా దశ అందరూ అలాగే ఉంటారు నేను అలాగే ఉంటాను ఏ సభకే దానికి తగ్గట్టుగా ఉపన్యాసం చెప్పి మన దక్షిణ మనం ముచ్చింది బయటపడుతున్నాం సో బట్ ద పాయింట్ ఈజ్ సరే శంకరాచార్యులు ఉన్నారు వారు ఎదురుకుండా భజే అని కీర్తిస్తున్నారు ఇప్పుడు ఎవళ్ళని కీర్తిస్తున్నాడు ఆయన అంటే లోక దృష్టితో చూస్తే ఇది ఇక్కడ కూర్చున్న శంకరాచార్యున్నే కీర్తిస్తున్నారు లేదా ఈయన ఏ ఆదిశంకరులకి ఈయన ప్రతినిధిలో ఆదిశంకరులని కీర్తిస్తున్నారు అయా ఇన్ని మాటలేలా నిత్య సిద్ధ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే శంకరాచార్యులు ఇక్కడ కూర్చున్న శంకరాచార్యుల్నే తీసుకోండి ఆయన అక్షయుల్లో పురుషుడు ఉన్నాడు కదా ఆ అక్షి పురుషుడు ఎవరు అంతర్యామి అయిన పరమేశ్వరుడే ఆయన రోజు దేవుడికి సూర్యుడికి దండం పెడతాడు ఆదిత్య పురుషుడెవరు ఆ పరమేశ్వరుడే కాబట్టి లవ్ పీపుల్ తెలుసో తెలియకో గానం చేసేటువంటి గానములు ఆ పరమేశ్వరుడే కీర్తింపబడుతున్నాడు వీళ్ళకి దక్షిణ వస్తుంది ఈయన ఇచ్చారు దక్షిణ అనుకుంటారు శృంగేరి ఆయన దక్షిణ తక్కువ ఇచ్చారు కాముగోటి ఆయన ఎక్కువ నిజానికి శృంగేరి వారు ఇవ్వలేదు కామకోటి వారు ఇవ్వలేదు పరమేశ్వరుడు ఇచ్చారు కొంతమంది అంటారు లక్ష్మీదేవి ఇచ్చింది లక్ష్మీదేవి అంటే కూడా పరమేశ్వరుడు అనయ్యా లక్ష్మీదేవి పరమేశ్వరుడు కంటే భిన్నంగా ఏమి అలా మళ్ళీ ఓ దేవుడి పక్కన నెలకొని హౌ డూ థింక్ సో కాబట్టి పరమ కాబట్టి సర్వము ఈశ్వరుడు నుంచే ఇది ఆ దృష్టి నిర్మాణం కావాలి సర్వము సుఖము గాడ్ గాడ్లీ దుఃఖము కూడా గాడ్లీ మన శత్రువైనా మనకి దుఃఖాన్ని ఇచ్చి శత్రువు దేవుడే శత్రువు సుఖాన్ని ఇచ్చి మిత్రుడైతే దేవుడే మిత్రుడు నువ్వు థ్యాంక్స్ నువ్వు పక్క వాళ్ళని ఎవరిని నిందించడం అని మన దుఃఖం అంతా ఎవరో ఇస్తాడు దేవుడే ఇస్తాడు పరస్య దా పర ఇతడు ఇస్తున్నాడు అనుకోవడం పొరపాటు వాడు వాడి స్వార్థం కోసం వాడి ఇన్నర్ ప్రెషర్ కోసం వాడు గెలుగులు ఆడుతూ ఉంటాడు వాడు పరిగెట్టుకుని మనకు దుఃఖాన్ని ఇవ్వలేడు మనకి దుఃఖం వాడి ద్వారా రావడం ఇన్సిడెంట్ మనకు దుఃఖం ఈశ్వరుడే ఇచ్చాడు సుఖమైన ఇది కష్టం అనుభవానికి రావడం కష్టం కష్టమైనా సరే అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది దాంట్లో కష్టం ఉంది నేను అనుభవం మీద మీకు చెప్తున్నా కష్టం ఉంది కానీ దాన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది ఈ లౌకిక గానములలో కూడా ఈశ్వరుణ్ణే ఒకే ఈశ్వరుణ్ణి గానం చేస్తున్నారు ఇన్ని రకాల భేద బుద్ధి ఇక్కడ ఈ గానం చేశాం అక్కడ ఆ గానం చేశామంటూ ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించాం ఇంకోసారి గణేయస్ని కీర్తించాం అంటే ఇలాగ ఈ భేద దృష్టి ఉండకూడదు అన్ని రకాల కీర్తనలు ఉండాలి కానీ అన్నింటి ఒకే పరమేశ్వరుడు అనే దృష్టి కూడా ఉండాలి తచ్చ పరమేశ్వర పరిగ్రహే ఘటతేభూతి మత్సత్వం శ్రీమధూర్జితమే వా సత్తదేవాదిక్షత్వం మమ తేజోంశ సంభవం ఇది భగవద్గీతా దర్శనాత్ కాబట్టి ఆ లౌకికులు చేసే గానంలో కూడా గానము చేయబడేది కీర్తించబడేది పరమేశ్వరుడే అనే మాట ఎప్పుడు కుదురుతుందంటే అదిగో ఆ గీతలో చెప్పినట్టుగా ఆ వ్యక్తి యొక్క నామరూపాలను చూసుకోకు ఆ నామరూపములు వెనక అంతర్యానిగా ఉండే ఆ పవర్ చూసుకో అది ఎప్పుడు పరమేశ్వరుడే ఈ లోకంలో ఒక శోభ కలిగినటువంటిది విభూతిమత్ సత్వం ఒక గొప్ప మహిమ కలిగిన ఒక ప్రాణి గలదు దాని ఏందో ఒక మహిమ ఉన్నది తర్వాత కుక్క ఉన్నది దాని ఏందో మహిమ ఉన్నది ఓ మనిషి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుంది వాళ్ళు ఎంత ప్రజ్ఞాశాలుగా ఉంటారంటే తక్కువనే వాళ్ళు మంచి ప్రజ్ఞ చూపిస్తారు పిల్లలు యంగ్ పీపుల్ కూడా అనవ ప్రజ్ఞాయి ఒకడు ఫుట్బాల్ చాలా అద్భుతంగా ఆడతాడు వాడిని ఏదైనా చిన్న మ్యాథమెటిక్స్ అడిగితే పప్పులో ఆదేస్తారు వాడికి ఏం తెలియదు కానీ ఫుట్బాల్ దగ్గరికి వచ్చే అద్భుతంగా ఆడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజ్ఞ ఈ సకల ప్రాణులలో కనపడే విభూతి ప్రజ్ఞ మహిమ అదంతా నా అని తెలుసుకో అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు కాబట్టి రుక్సామ గేష్మత్వము ఇత్యాది ధర్మాలన్నీ కూడా అక్షపురుషునియందు ఆదిత్యునియందు ఒకే నిత్యసిద్ధ పరమేశ్వరుణ్ణి బోధిస్తూ ఉన్నది లోకకామేశృత్వమీ నిరంకుశం శ్రూయమాణం పరమేశ్వరంగమయతి తర్వాత ఆ లోకాలకి ఆయనే ప్రభు ఈ లోకాలకి ఈయనే ప్రభువు ఆ దేవతల కామాలని ఆయనే అనుగ్రహిస్తాడు ఈ మనుష్యుల కామాలని ఈయనే అనుగ్రహిస్తాడు అంటే అటువంటి స్వతంత్రమైన లోక కామ ఈశతృత్వము లోకములను శాసించుట కామనులను అనుగ్రహించుట ఇది కేవలము ఈశ్వరునికి మాత్రమే సంభవముగు అని ఆర్జును పూర్తి చేశారు మరి పూర్వపక్షంలో ఎల్లేవో అబ్జెక్షన్స్ వేసి చేశారు కదా మరి వాటికి సమాధానం చెప్పకపోతే అది అవన్నీ లీజన్స్ కింద పడిపోయి ఉంటాయి వాటి అన్నిటిని ఉగనాంతలో ఒకటి తీసుకుని సమాధానం చెప్పేస్తే అడిగి సెక్షన్ పుట్టేది ఎత్తూక్తం హిరణ్యష్మిశ్రుత్వాది రూపశ్రవణం పరమేశ్వరే నోపద్యతే అయితే మరి మేము చెప్పాం ఇంతకుముందు పూర్వపక్షం ఏమన్నాడంటే ఏమంటే హిరణ్యష్మిషుడు బంగారు మేషములు గడ్డములు ఈ మేషాలు గడ్డాలు ఉండడం ఇది దేవుడు పరమేశ్వరుడికి ఎలాగా అని ఒక అబ్జెక్షన్ రేస్ చేశారు కదా దానికి మరి సమాధానం చెప్పాలి కదా పరమేశ్వరుడు అన్నప్పుడు దాన్ని ఎలా సమాధానం చెప్తావు అత్రూ మహ ఈ విషయమే మేము ఈ విధంగా చెప్తున్నాము ఏమంటే పరమేశ్వర మాయామయం రూపం సాధకానుగ్రహార్థం ఏం పర్వాలేదు పరమేశ్వరుడికి కూడా ఓ రూపం ఉండొచ్చు స్యాత్ ముందుగాక కానీ ఎటువంటి రూపము యథార్థమైన రూపం కాదు మాయామయం రూపం మాయచేతను కల్పితమైన రూపము కల్పితమైన రూపం ఎందుకండి కల్పితమైన రూపం ఎందుకండి వాడికి అసలే ఓ రూపాన్ని పట్టుకుని నేనని ఏడుస్తుంటే మళ్ళీ ఈ కల్పితమైన రూపం ఎందుకు అంటే సాధక అనుగ్రహార్థం ఈ పూర్చేసి వాడిని అనుగ్రహించడం కోసం ఒక రూపం వచ్చి తప్పేం కాదు ఇప్పుడు బంగారం కావాలి నేను బంగారం పెట్టుకోవాలంటారు ఏమంటారు నేను బంగారం పెట్టుకోవాలి అంట మా నాన్న నా బంగారం పెట్టాడు నువ్వేం పెట్టాడు అని అడుగుతాడు కాబట్టి సో బంగారం పెట్టుకో జ్ఞాన్ని బంగారం కాదుగా పెడతా నెక్లెస్ కదా పెడతా అంటే అదేమన్నమాట అర్థం పెట్టింది బంగారమే రూపం నెక్లెస్ ఇంకో రూపంలో కూడా పెట్టచ్చు మీరు కంకణ రూపంగా పెట్టండి పోనీ లేకపోతే వడ్డానం రూపంగా పెట్టండి ఎలాగో బంగారం పెట్టాలి ఏ రూపం కాదు ముఖ్యం ఏ ఏదో ఒక రూపం ఉండాలి ఎందుకంటే అనుగ్రహం అంతే అదో అనుగ్రహం సాధకులను అనుగ్రహించటం కోసం పరమేశ్వరుడు కూడా ఒక రూపాన్ని మీరు పెట్టుకోండి తప్పేం కాదు కానీ టూ పాయింట్స్ వన్ మాయామయం టూ సాధక అనుగ్రహార్థం ఈ శ్లోకం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నే రూపం నాకార నాయుధాన్ని నాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన అంటే మాయామయం రూపం అంటే రూపకల్పన రూపాన్ని కల్పించుకును మహర్షులు కల్పించిన రూపాన్ని మీరు స్వీకరించవచ్చు అయితే మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మహర్షి కల్పితములైన రూపాలను స్వీకరించారు కొందరు ఏం చేశారంటే ఇవి మరి పాత పడిపోయాయని రూపాలను కూడా పట్టుకొచ్చి పెట్టుకున్నారు పోన్లండి ఎలా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఎంతవరకైతే మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అంతేగాని పరమేశ్వరునుకు ఇంట్రెన్సిక్ గా అదే రూపం ఉంది అక్కడ కూడా ఆ రూపంలో కూర్చొని ఉంటాడని మాత్రం అంగీకారం కాదు ఇక్కడ కూడా అలాగే స్వీకరించాలి ఏమిటంటే చూడండి మాయా హేషామయా సృష్ట జన్మా పశ్యసి నారద గుణర్యుక్తం మై వం జ్ఞాతుమర్హసి ఇది స్మరణ మహాభారతంలోంచి పట్టుకొచ్చాడు హే నారద ఈ రూపమున్నది పుషవా ఈ మాయ ఈ మాయను నేనే సృష్టించా అంటే నారదుడికి ఒక రూపంలో కనపడతాడు ఆయన ఆ మాయంతా నేనే సృష్టి నిన్ను చెప్పాను కదా నారదుడి కథ అదే ఆ సందర్భమే ఈ మాయంతా నేనే సృష్టించాను నువ్వు నన్ను ఈ రూపంలో చూస్తున్నావే ఎలా చూస్తున్నావు భూత గుణయి వ్యక్తం ఇతర ప్రాణులకి ఏ గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలు నాయనందు నీకు కనపడుతున్నాయి ఏమిటి గుణాలు ఇతర ప్రాణులకి చేతురూకాలు రూపం ఉన్నది అదే రూపం నాకున్నది వాళ్ళు పుట్టి గిట్టుతున్నారు నేను కూడా అవతారంలోని పేరు పెట్టినా పుట్టి గెట్టడమే అది కూడాను ఓ రోజుని పుట్టి ఇంకో రోజునే లేకుండా అయిపోవడమే కదా నిర్యాణమే కదా సో ఈ భూత గుణములు సకల ప్రాణులకు ఉండే గుణములు నా ఎందు ఉన్నట్టుగా నీకు కనపడుకోండి ఇదంతా కూడా మాయా ఇదంతా నేను కల్పించినది మైవం మాం జ్ఞాతుమర్హసి నా రూపం యథార్థమని నేను ఇలాంటి వాడిని అని మాత్రం అని చెప్పాడు సరిపడింది కదా కాబట్టి రూపాన్ని భావన కోసం పెట్టుకుంటారు అదే ఆ రూపం ఉంది కాబట్టి అది దేవుడు కాదు అని తీసేయకుండా రూపంలో లేని దేవుడు ప్రకటమవుతున్నాడు అని తెలుసుకోవాలి అది నిరస్తసవిశేషం పారమేశ్వరం రూపముపదిశ్యవతి త్ర శాస్త్రశబ్దమస్పర్శమూపమ వ్యయ మరైతే అరూపం అని చెప్పిన శాస్త్రం ఏ శాస్త్రమైతే ఒక రూపాన్ని కల్పించి మీకు ఉపాసన కోసం అనుగ్రహించిందో అదే శాస్త్రం తత్వాన్ని చెప్పే సమయం వచ్చినప్పుడు సకల రూపములను నిరాకరించి అరూపమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని బోధిస్తుంది కాబట్టి దీంట్లో ఏమి వైరుధ్యము విరోధము లేదు సర్వకారణత్వాత్తు వికారర్మరీ కైిద్విశిష్ట పరమేశ్వర ఉపాస్య నిర్దిశ్యవకర్మాకాగంధర ఇదీనా ఈశ్వరుడు సర్వమునకు ఉపాదాన కారణము ఉపాదానము ద స్టఫ్ మేడ్ అవుట్ ఆఫ్ హాల్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టఫ్ హాల్ ఈశ్వర సర్వము అంచేతనే ఈ సర్వమునందు ఉండే ధర్మాలని ఒకప్పుడు ఈశ్వరుని ఎందు ఆరోపించి చెప్తారు ఈశ్వరుడు అగంధం అని చెప్పారు గంధము లేనిది అని చెప్పి ఇంకోతోటి ఏమని చెప్పారు ధర్మము సర్వ గంధ అని ఈ సర్వమునందు ఉండే గంధములు ఈశ్వరుని ఉండే దళము ఎక్కడైనా సర్వాని వచ్చిందంటే ఆ అని మీరు పెట్టేసుకోవచ్చు ఈశ్వరా ఈశ్వరుని ఫార్మ్ ఏమిటి అని అడిగారనుకోండి ఇన్ఫినిట్ ఫార్మ్స్ అని చెప్పారనుకోండి అంటే అర్థం ఏంటో తెలుసిన ఆ రూప మీ దగ్గర ఎంత సొమ్ముంది అని అడిగారనుకోండి ఎంత సొమ్ము ఉండడమే కదా ఈ మొత్తం ఊళ్ళో ఉన్న సొమ్మంతం ఉందే అడ్డాకోండి అడ్డే అర్థం ఏమీ లేదు నాకు ఇట్ ఈజ్ ద అపోజిట్ ఆల్సో వెన్ యూ డి నాట్ ఓన్ ఎనీథింగ్ యూ ఓన్ ది ఎంటైర్ యూనివర్స్ అంచేతనే ఇది నా ఇన్నోర్ అంటే అయిపోయింది బంధింపబడిపోయింది అనికేత మనకంటూ ఒక ఇల్లు ఏమీ లేదు అంటే చూద్దాం ఏ ఇల్లు మనకి ఈరోజు ఏ ఇల్లు మనం ఏ ఇల్లును అనుగ్రహించాలంటే ఆ ఇల్లును ఉపయోగించుకుంటూ అదే ఇంట్లో ఉండాలనే రూల్ లేదు అలా వర్కౌట్ చేసుకున్నాడు కాబట్టి సర్వగంధ అగంధం సర్వరస అరసం సర్వరూప అరూపం ఇంట్లో విరోధం ఉన్నట్టుగా కనపడుతుంది విరోధం లేదు అని మీరు తెలుసుకోవాలి బంగారానికి ఏ రూపము అంటే అన్ని రూపాలు ఈ రూపాలన్నీ బంగారమేనాయా దాని దానికి ఏ రూపము నువ్వు స్పష్టంగా చెప్పంటే ఆ రూపం తథా హిరణ్యశ్మిశ్రుత్వాది నిర్దేశోపి భవిష్యతి కాబట్టి అదేవిధంగా సర్వరూపములు ఈశ్వరుని ఎందు ఆరోపించి చెప్పచ్చు కృష్ణ రామ ఇత్యాది రూపాలను పెట్టినట్టుగానే హిరణ్య శశుడు అనే రూపము ఆదిత్య పురుషుని ఎందు ఉపాసన కోసం స్వీకరింపబడింది ఉపాసన కోసం అలా స్వీకరించారు అంతేకాని అక్కడ ఆ రూపం ఫిక్స్ అయ్యి ఉందని కాదు అంచేత లిటరల్ గా తీసుకోకూడదు మీరు దాని స్పిరిట్ తీసుకోవటంలో ఏమీ తప్పులేదు అంచేతనే ఈ దేవుడికి రూపం లేదని వర్ణిస్తారు వాదిస్తారు కొన్ని ఇప్పుడు ఆర్జ సమాజి వాళ్ళు ఉన్నారనుకోండి దేవుడికి రూపం లేదని వాదిస్తారు శ్రీరామకృష్ణువారు ఆయన ఈ అంశాలన్నీ కూడా అనుభవంలో చెప్పేసేవారు ఇక్కడ మనం శాస్త్రీయంగా చదువుకున్నాం ఈ కేశవ చంద్ర సేను వీళ్ళు ఈ బ్రహ్మ సమాధి వాళ్ళు కలిసేవారు వాళ్ళు దేవుడికి రూపం లేదన్నప్పుడు నిజమైన రూపం లేదని వారా అని వాళ్ళతో స్నేహంగా ఉండేవారు ఈ లోపల బొమ్మ పెట్టుకుని పూజించేవాడు వచ్చేవాడు ఆ బాగుంది చాలా బాగుందని మళ్ళీ వాడిని సపోర్ట్ చేసేవారు అంటే మరి ఇంతకీ నువ్వు ఏమైతే చేస్తావా దేవుడు స్వరూపుడా అరూపుడా అంటే దేవుడు అరూపుడైన దేవుడు స్వరూపుడు అని వీళ్ళు గెలగలు ఆడుతూ ఉండేవారు అడ్జస్ట్ కాలేక ఆయనకి ఏ సమస్య ఉండేవి కాదు ఎందుకంటే వాస్తవంలో విరోధం లేదు రూపము కల్పితము సాధకునే అనుగ్రహం కోసం తత్కాలం కల్పితము ఆ కాలానికి కల్పితము వస్తుత సర్వవ్యాపకమైన ఈశ్వరుడికి రూపం ఉండనే ఉండదు అని ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకుంటారో దాంట్లో ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఐదో తరగతి కుర్రాడు డాల్టన్ ఎకామిక్ థీరీ చదువుతాడు బీఎస్సీ వాడేమో అది అది కరెక్ట్ కాదని దాన్ని కొట్టి పారేస్తాయి దాంట్లో ఇష్యూ ఏ లేదు అసలు ఏమన్నా లెవెల్కి వాళ్ళకు ఉంటుంది కానీ రూపం అనేది రూపం అనేది ప్రిలిమినరీ అది తెలుసుకోవాలి ప్రిలిమినరీగా మనం స్వీకరిస్తాం దాన్ని నిరాకరించకుండా ఎప్పుడు కూడా అపోర్ట్ చేయటం లేదు అతీతంగా పోవటం లేరు భగవాన్ వణమహర్షిని అడిగారు మీరు వర్ణాన్ని సపోర్ట్ చేస్తారా అపోర్ట్ చేస్తారా అని అడిగారు వర్ణం అంటే బ్రాహ్మణా క్షత్రియ ఈ విభేదాల ప్రసంగం వస్తే మీరు ఈ విభేదాలని మీరు సపోర్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారా అడిగా నేను సపోర్ట్ చేయను నా నా టీచింగ్లో వర్ణాన్ని సపోర్ట్ చేస్తే నేను ఎక్కడ టీచ్ చేయలేదు ప్రతివాడు ఆత్మస్వరూపుడు అనే నేను చెప్పాను అయితే మరి మనం దీన్ని అపోచ్ చేద్దాం నేను అపోచ్ చేయను మరి ఆయన ఫాలో అవుతున్నాను నేటి ఫాలో ఐ డోంట్ నేను ఫాలో అవుతున్నాను నేను ఫాలో అవుతాను హిఫ్టీ ఫాలోయింగ్ వెళ్ళి నేను డెబ్బల్ ఈ దెబ్బలాడేటంటే ద్వేషం ఉంటుంది ఆపోజిట్ క్యాంపులో ఉంటాడు ఆయన ఏ క్యాంపుకి చెందరు అన్ని క్యాంపులకి అతీతంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు దేవుడు రూపము రూపము లేనివాడా అని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే రామకృష్ణుల వారు ఎవరిని సపోర్ట్ చేసి కాదు ఆయన రెండింటికే అతీతంగా ఉండేవారు ఈ అతీతంగా ఉండడం అన్నది వేదాంతుల యొక్క ప్రత్యేక లక్షణం దేన్ని అపోర్ట్ చేయకుండా అతీతంగా ఉండడం యపీ ఆధారశ్రవణా పరమేశ్వరీ మరి ఆ అబ్జెక్షన్ తీసేశాం ఇంకా రెండో అబ్జెక్షన్కి రండి ఆధారం చెప్పారు కదా ఆదిత్య మండలం ఆధారంగా అంకేత పరమేశ్వరుడు కాదు అని అత్రోచ్యతే దీనిపై మేము సమాధానం చెప్తున్నాం స్వమహిమ ప్రతిష్ట ఆధార విశేషోపదేశ ఉపాసనార్థో భవిష్యతి ఈశ్వరుడికి ఆధారం ఏం లేదు ఆయన తన మహిమనందు మహిమయందు తాను ప్రతిష్ఠితూనే ఉంటాడు అయినా కూడా ఉపాసన కొరకు ఒక ఆధారం ఉండడంలో అభ్యంతరం లేదు రూపం లేని ఈశ్వరుడికి రూపంలో ఎప్పుడైతే చెప్పారో ఆధారం లేని ఈశ్వరుడికి ఆధారం అప్పుడే వస్తుంది మీరు రూపం ఎప్పుడైతే చెప్పారో ఆధారం అక్కడే వస్తుంది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ఉన్నారనుకోండి పానవట్టము అనేది ఏముండదు ఈశ్వరుడు లింగము అన్నారనుకోండి పానవత్తం ఇది పెడితే అది వస్తుంది అంటే ఈశ్వరుడు ఫలానాతో అవతరించాడు అన్నారనుకోండి ఈశ్వరుడు అవతరించాడు అనగానే ఓ ప్లేసు ఓ డేటు వస్తుంది ఈశ్వరుడికి పుట్టుగా లేదు అజాధవాదంలో ఉంటే ప్లేసు లేదు డేటు లేదు కాబట్టి ఉపాసన కోసం స్వీకరిస్తారు వాస్తవంగా ఉండవు ఉపాసనార్థం భవిష్యత్ ఎందుకంటే మనస్సుకి రూపం కావాలి అందుకోసం రూపాన్ని ఇస్తే వాడు తత్కాలం నుండి ఈశ్వరుణ్ణి భావన చేస్తూ ఉంటాడు క్రమంగా ఎదుగుతాడు అలాగే మనస్సుకి ఏవో కొన్ని డీటెయిల్స్ కావాలి అవన్నీ తీసుకోవచ్చు బట్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇదే సత్యం రూపం లేనిది అసత్యం అని ఒకటి సిద్ధాంతం పెడతాడు అక్కడ ప్రాబ్లం వస్తుంది అదే ద్వైత సిద్ధాంతము అంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది సర్వగతత్వా బ్రహ్మణ వ్యోమవత్ సర్వాంతరత్వోపత్తే ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని అంగీకరిస్తావా అవును అంగీకరిస్తాను ఈశ్వరుడు ఆకాశము వలే సర్వవ్యాపకుడు వ్యోమవత్ సర్వగతత్వాడు అలాగే వెనక్కి అన్వయం అటువంటప్పుడు సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఆకాశంలో ఉన్నాడా ఉన్నాడు అగ్నియంలో ఉన్నాడా ఉన్నాడు పృథివిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు లింగంలో ఉన్నాడు విగ్రహంలో ఉన్నాడు ఎందుకు అక్కడ మాత్రమే ఉండకుండా పోతాడా అంతటా ఉన్నవాడు విగ్రహంలో ఉండకుండా ఉంటాడు అక్కడ ఉంటాడు ఏంటి నీ కాబట్టి విగ్రహారాధనని అబ్జెక్ట్ చేయటం తప్పు విగ్రహారాధన ఉంటుంది కానీ ఈశ్వరుడు అంటే విగ్రహమే ద్వైతమే అది మాత్రం తప్పు అక్కడ అబ్జెక్షన్ కాబట్టి ఉపాసన కోసం ఒక రూపాన్ని స్వీకరించినట్టుగానే ఒక ఆధారాన్ని కూడా స్వీకరిస్తాము ఐశ్వర్యమర్యాదాశ్రవణమీ అధ్యాత్మాధిదైవత విభాగాపేక్ష ఉపాసనార్థమేవా ఏమంట మరి ఆదిత్య పురుషుడు ఆ లోకాలకి అక్షిపురుషుడు ఈ లోకాలకి అని మర్యాద అది మర్యాద కాదది విభాగం క్లాసిఫికేషన్ ఆదిత్య ఈ లోకాలను చూడొచ్చు ఈ అక్షిపురుషుడు ఆ లోకాలని చూడొచ్చు కానీ ఆదిత్య ఆ లోకాలకి అక్షి ఈ లోకాలకి అని క్లాసిఫై ఆ ఉపాధిని బట్టి క్లాసిఫై చేశారు శ్రీరాముణ్ణి అడిగాడు నీకు భరతుడికి తయారేట భరతుడు అయోధ్య రాజధానిగా పాలిస్తాడు ఆయన పాలించకుండా వృద్ధులు పెట్టేసిన అడవులన్నింటినీ నే పాలిస్తానని చెప్పాడు ఆయన ఆ రకంగా ఆదిత్య పురుషుడు ఆ లోకాలను శాసిస్తాడండి అక్షి పురుషుడు ఈ లోకాలను శాసిస్తాడు ఆ పురుషుడు ఈ ఒక్కడే అప్పుడు ఏమైనట్టండి మీకు ఒకే ఆదిత్య పురుష అక్షి పురుష విభాగం ఎలా వచ్చింది ఉపాధిని అదే ఉపాధిని బట్టి ఆ మర్యాదలు కూడా వచ్చాయి ఆ అంతవరకు ఆయన ఇంతవరకు ఈయన అని అంతేగాని వాస్తవంగా సీమాకరణము ఏమీ లేదు వాస్తవంగా ఈశ్వరుని మహిమకి ఒక లిమిట్ వచ్చేసింది అని మాత్రం కాదు మరి ఇలాగే ఎందుకు మర్యాద పెట్టారంటే అది కూడా ఉపాసన కొరకే ఉపాసనార్థం కదా ఉపాసన కొరకు అంటే అన్నీ కవర్ అయిపోయాయి ఏది యథార్థము కాదు పరమార్థము కాదు ఉపాసన కొరకు ఉపా పరమాత్ ఎందుకు ఉపాసన ఎందుకు అవసరమైనది నేను నీ దేహము నేను అనే పరిచ్ఛిన్న భావము నీ ఎన్ను ఉన్నంత వరకు నీకు ఉపాసన కర్మ అవసరం అందుకోసం ఒక రూపము ఒక ఆవిటరు అవసరం అందుకోసం ఇదిత్యా అంటే తస్మాత్ పరమేశ్వర ఏ అక్ష్యాదిత్యో అంతరుపదిశ్యతే కాబట్టి అక్షి కంతిను ఆదిత్య మండలమునందు ఒకే పరమా పరమేశ్వరుడు ఉపాసన కొరకు ఆయా గుణములు కలిగిన విధముగా వర్ణింపబడుతున్నాడు అని సెటిల్ అయిపోయి అన్ని ష్యూస్ సెటిల్ అవుతాడు భేదవ్యపదేశాచాన్య ఆదిత్యాది శరీరాభిమానిభ్య జీవే్యన్య ఈశ్వర అంతర్యామీ అవును ఇప్పుడు సర్వవ్యాపక పరమేశ్వరుడికి ఆదిత్య పురుషుడికి ఒక వ్యవస్థ చేయండి ఆదిత్య పురుషుడంటే ఆదిత్య నేను అనే అభిమానము పురుషుడు ఎక్కడైతే ఒక పరిచ్ఛేద భావం ఉన్నదో వాణ్ణి జీవుడు అంటారు సర్వవ్యాపకుడైన బ్రహ్మ అని కాబట్టి ఇప్పుడు ఆదిత్య మండలంలో మీకు పరిస్థితి ఏమిటి ఈ ఆదిత్య మండలమే నేను అనే ఒక ఆదిత్య దేవత జీవుడే ఎందుకంటే పరిచ్ఛేదాభిమానం ఉంది కనుక జీవుడే అయితే ఆ జీవుడికి అంతర్యామిగా ఎవరున్నారు నిత్య సిద్ధ పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఆదిత్య అనే దేవతలో రెండు తత్వాలు వచ్చాయి ఏమిటవి ఆదిత్య మండలాభిమానము కలిగిన జీవభావము కలిగిన దేవత ఆ దేవతకి అంతర్యామిగా ఉంటూ ఎటువంటి అభిమానము లేకుండా సర్వమును వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ రెండు వచ్చాయి కదా ఏమండి ఈ జీవభావము ఉన్నంత వరకు ఆదిత్య దేవత వేరు ఆ సర్వాంతర్యాము పరమేశ్వరుడు వేరు జీవభావం తొలగిపోతే ఒకటే కానీ ఉన్నంత మాత్రం ఆ భేదము ఉంటుంది అదే భేదవ్యపదేశాచ అన్య భేదంగా చెప్పారు కదా ఆదిత్య పురుషును ఎందు ఉండువాడు అని భేదంగా చెప్పారు కనుక ఆ భేదభావన ఉపాధి తాదాత్మ్యము ఉన్నంత వరకు పరమాత్మ సర్వాంతర్యామి ఆదిత్య మండలాంతర్యామి కూడా ఆదిత్యదేవత కేవల ఆదిత్యమండలాభిమాని మాత్రమే చూడండి ఎంత తేడా వచ్చిందను కేవల మండలాభిమాని దేవత ఆ దేవతకి అంతర్యానిగా ఉంటూ సర్వాంతర్యాని అయిన పరమేశ్వరుడు ఈ భేదభావము ఈ ఉపాధిని భేద దృష్టి ఉన్నంత వరకు ఆ భేదం మెయింటైన్ అవుతుంది మీరు ఉపాసన చేసుకోండి మీకు ఎప్పుడైతే భేద దృష్టి తొలగిపోయిందో అప్పుడు ఆదిత్యం ఆదిత్య దేవత ఏమిటవుతుంది ఆ పరమాణ పరమా పరమేశ్వరుని ఉంది విలీనం అయిపోతుంది య ఆదిే తిష్టన్ ఆదిత్యాదంతరమాో యమయతి ఎదిత్యమంతరో తత్మా అంతరీ అమృగ ఇది శ్రుత్యంతరే భేదం వ్యపదేశ ఇది సుచేంద్రం అంటే బృహదారణ్యత బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణ గార్గి యాజ్ఞవక్య సంవాదం అక్కడ ఏమని చెప్తున్నారంటే ఆదిత్య మండలమునందు ఉంటున్నాడు ఆదిత్య ఆ మండలము కంటే సూక్ష్మమైన వాడు ఆ మండలాభిమాని అయిన దేవత కంటే కూడా సూక్ష్మమైన వాడు ఆదిత్యాదంతర ఎం ఆదిత్యోన వేద ఈ ఆదిత్య దేవత ఏమనుకుంటున్నాడంటే ఈ మండలమే నేను అనుకుంటున్నాడు ఈ మండలాభిమాని నేను పరిచ్ఛన్న దేవతను ఇంద్రుడు వేరు అగ్ని వేరు నేను ఈ దేవతని అని అనుకుంటున్నాడు అంటే అర్థమైంది ఆ ఆదిత్యుడికి కూడా తన అంతర్యామి అయిన పరమాత్మ తెలియలేదన్నమాట ఆదిత్యోనవేద తెలుసుకుంటే ఆదిత్యుడు మోక్షాన్ని పొందుతాడు తెలుసుకోకపోతే ఒక విశిష్ట దేవతగానే మిగిలి ఉంటాడు తరువాత యస్య ఆదిత్య శరీరం ఆ పరమాత్మకి ఈ ఆదిత్య మండలము కూడా శరీరమే మానవ దేహము శరీరమే మొత్తం ప్రపంచమంతా కూడా పరమాత్మకి శరీరము ఈ ఆదిత్య మండలం కూడా పరమాత్మకు శరీరము దేహము య ఆదిత్యమంతర ఈ ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు అంటే చూడు ఆదిత్యుని లోపల ఉండి ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు ఆదిత్యుని యొక్క గమనము ఇత్యాదులు అన్ని కూడా ఆ పరమాత్మయే నియంత్రిస్తున్నాడు జీవుడి దగ్గర చెప్పినట్టే చెప్పాలండి ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి లోపల పరమాత్మ అంతర్యాముగా ఉండి వీడి యొక్క చలనమును నియమిస్తున్నాడు అని చెప్పినట్లుగా ఏ అటువంటి ఆదిత్య మండలాంతర్గత ఏ పరమాత్మ అంతర్యామిగలడో వాడే నీకు కూడా అంతర్యామి ఏషతే అంతర్యామి వాడే నీకు కూడా అంతర్యామి అమృత ఆదిత్య మండలం పుట్టింది నశిస్తుంది కానీ అంతర్యామి నశించదు నీ దేహం పుట్టింది నశిస్తుంది కానీ అంతర్యామి పరమాత్మ నశించదు అమృత అంద అంతర్యామి అని చెప్పారు ఇక్కడ మండలాభిమానము ఉన్నంత వరకు అజ్ఞానము నవేద తెలుసుకోలేకపోయాడు అజ్ఞానం మండలాభిమానం తొలగిన వెంటనే అభేదము విలీనమైపోయింది ఆ విధంగా వర్ణించారు త్రహ ఆదిత్యాదంతరమాదిత్యో నవేదీ వేదితు ఆదిత్యాద్ విజ్ఞానాత్మన అన్యోంతరయా స్పష్టర్దిశ్యతే మీరు ఆ మంత్రం చూసుకోండి ఆదిత్యాత్ అంతర ఆదిత్య మండలమునకు అంతరహ లోపల అంతర్యా లోపల ఉండి నియంత్రిస్తూ పరమాత్మ గలడు ఏమో ఆదిత్యోన ఆ తన యొక్క పరమాత్మ స్వరూపాన్ని ఆదిత్యుడు తెలుసుకోలేకపోయాడు అంటే ఇప్పుడు ఆదిత్యుడు ఏమిటనమాట కేవలము మండలమే నేననుకుని భావన చేసే ఒక జీవుడైనాడు ఉత్కృష్ట జీవుడు కానీ జీవుడే కాబట్టి విజ్ఞానాత్మ అంటారు జీవు విజ్ఞానము అంటే పరిచ్ఛిన్నమైన దేహమునందు నేను అనే అభిమానము కలిగి ఉందిట విజ్ఞానమయ కోశం అండి విజ్ఞానమయ కోశం మీరు ఎరుగుతున్నారు కదా అదే విజ్ఞానాత్మ అంటే ఈ దేహము నేను ఈ కర్తను నేను ఈ భోక్తను నేను అటువంటి విజ్ఞానాత్మ మీరు పరిచ్ఛిన్న విజ్ఞానమయ కోశాభిమానము కలిగి ఉన్నంత మీరు భిన్నంగాను మీ అంతర్యాముగా ఉండే పరమేశ్వరుడు భిన్నంగానూ మీకు భాషిస్తాడు నవేద అజ్ఞానం ఉన్నంత వరకు అదే పరిస్థితి ఆ భేదం వ్యపదేశమే ఉంటుంది భేదముగా చెప్పుటే ఉంటుంది ఎప్పుడైతే మీరు మండలాభిమానము దేహాభిమానాన్ని విడిచేస్తారో అక్కడితో భేదం వ్యపదేశం పూర్తయిపోతుంది ఇంకా అభేదమే అప్పుడు చెప్పబడుతుంది ఇపీ అంతరాదిత్యే పురుషో భవితుమర్సా అక్కడ బృహదారం యొక్క శృతిలో ఆదిత్య మండలాంతర్గతుడై ఆదిత్య మండలము యొక్క స్థితిగతులను నియంత్రించే ఏ పరమాత్మని చెప్పారో నిత్యసిద్ధ పరమేశ్వరుణ్ణి చెప్పారో అదే పరమేశ్వరుణ్ణి ఇక్కడ ఈ చాందోద్యోపనిషత్తులో కూడా యేషోంతరాదిత్యే హిరణ్యయ అని వర్ణించారు ఇకే వర్ణనలో ఈ గుణములు విశేషణములు భిన్నంగా ఉన్నాయి తప్ప వర్ణించిన తత్వము ఒకటే అంతర్యామి బ్రాహ్మణంలో అంతర్యామి ఎవరు పరిచ్ఛిన్న జీవుడా లేక సర్వాంతర్యామి పరమేశ్వరుడా సర్వాంతర్యామి పరమేశ్వరుడే అక్కడ సందేహమేం ఇక్కడ కూడా అదే విధంగా ఆదిత్య మండలమునందు వర్ణించబడిన పురుషుడు సర్వాంతర్యామి పరమేశ్వరుడే మరి ఆ భేదవ్యపదేశం ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానము చేత మండలాభిమానము లేక దేహాభిమానము భేదవ్యపదేశము ఉంటుంది ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఉపాసించు అని చెప్తా భేదవ్యపదేశం వచ్చింది కదా ఉపాసకుడు ఉపాస్యము ఎందుకు వచ్చినట్టు అంటే అజ్ఞానము చేత దేహాభిమానం ఉంది కాబట్టి వచ్చింది తస్మాత్ పరమేశ్వర ఇహ ఉపదిశ్య సిద్ధం కాబట్టి మీకు భేదవ్యపదేశం కనపడుతున్నా కూడా ఆదిత్యపురుషుడు అక్షిపురుషుడు నిత్య సిద్ధపరమేశ్వరుడు అంటో ఇలాంటి భేదవ్యపదేశము కనపడినా కూడా అదంతా కూడా అజ్ఞానము చేత కల్పితమైన భేదము యొక్క అనువాదము జ్ఞానము చేత తొలగిపోయే భేదము అల్టిమేట్ గా ఆదిత్య పురుషుడన్నా అక్షిపురుషుడన్నా నిత్య సిద్ధ పరమేశ్వరుడన్నా ఒకే పరమాత్మ చైతన్యము అని సిద్ధించినది హరి ఓం దర్శ బుధవారం కౌపీన పంచకం